అంటే మన కులమునందు కులం అంటే గ్రూప్ అని అర్థం క్యాస్ట్ అని కాదు ఇన్ అవర్ గ్రూప్ సో విఆర్ ఎ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ అని అర్థం అంటే మన కుటుంబ సభ్యులందరిలోను సో కులే అద్యా అంటే ఇదానీ ఈనాడు ఈనాటి వరకు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోని వాడు కుట్టలేదు అంటున్నాడు అది కూడా అభిప్రాయం ఏమిటంటే కొడుకుని ఇన్స్పైర్ చేయడం కోసం ఎవడనో ఉండి ఉండొచ్చు అది వేరే సంగతి టెక్నికల్ గా కాదు పాయింట్ ఇన్స్పిరేషన్ కోసం సో ఎటువంటి వాళ్ళు మన వాళ్ళంటే ఇసొత్త విజ్ఞానవతం పైన చెప్పిన విధంగా ఆ సద్విజ్ఞానం ఏదైతే కలదో ఆ విజ్ఞానవంతులందరూ కూడా అటువంటి వాళ్లలో ఇంతవరకు ఇదాని ఈనాడు కష్టన అంటే కశ్చిదీ ఏ ఒక్కడూ కూడా ఏ ఒక్కడూ కూడా ఏం చేస్తాడు ఏం చేయడు నోదాహరిష్యతి చెప్పడు అలా చెప్పడం ఏమని అవిజ్ఞాతం నోదాహరిష్ణ్యతి నాకు తెలియనిది ఉంది అని చెప్పడం ఎందుకంటే తెలియనిది ఉంది అంటే వాడు ఆ ఆత్మ వస్తువుని తెలుసుకోలేదన్నమాట సో అలాగంటే వాళ్ళు మన దగ్గర వాళ్ళు లేదు అశ్రుకం నేనింకా విననిది ఏదో మిగులుంది అమతం నేనింకా సంకల్పించనిది ఏదో మిగులుంది అవిజ్ఞాతం నేను తెలుసుకోనిది ఏదో మిగులుంది అని ఉదాహరిష్ అని మన కులంలో ఇంతవరకు ఎవరూ కూడా అలా మాట్లాడలేదు అలా మాట్లాడే బోర్డు ఈ పైన కూడా ఇంకా లిపించబంధ్యూ నువ్వేమైనా మాట్లాడదాం అనుకుంటే నువ్వేమైనా చేయాలి కానీ అటువంటిది మొదలెట్టాలి కానీ అదర్వైజ్ నోబడి గీట్ గా తెల్ సో ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందంటే సపోజ్ మీరు సంగీతం ఉందనుకోండి సంగీతంలో మీరు ఎంత విన్నా ఇంకా వినాల్సింది కొంతమీ సో మీరు బాలమురళీకృష్ణం విన్నాం మరొకటి విన్నాం మరొకటి విన్నాం అంటే మధుర మనం అయ్యారు వినారా అదే లేదా అయితే మరి లోటే అది సో అలా ఇంకా వినాల్సి ఉంది అంటే కర్మలు చేయడానికి సంకల్పం చేశారనుకోండి సంకల్పం చేశారా అనుకుంటాం అయితే మీరు మీరు యజ్ఞం సంకల్పం చేస్తారా లేదా అంటే అదే చేయలేదు ఇంతవరకు అంటే మరి అయితే చేసే సంకల్పం అంటారు యజ్ఞం చేసేసారనుకోండి మరి చేయడం సంకల్పం చేశారా లేదా అని అలాగా ఎన్ని సంకల్పాలు చేసినా ఇంకా చేయాల్సిన సంకల్పం అసలు మిగిలి అవిజ్ఞాతం ఎన్ని తెలుసుకున్నా వ్యాకరణం ఉందనుకోండి ఎంత చదివినా ఇంకా చదవని గ్రంథం ఒకటి దాంట్లోనే మిగులుంటుంది వ్యాకరణంలోనే శేఖరం చదివారా చదివా మరి శేఖరం మీద ఆయన ఎవరో వ్యాఖ్యానం రాశారా అది చదివారా అది ఇంకా చూడలేదండి సో ఏదో ఒకటి చూడంతో అలా మిగులుంటుంది కానీ తెలుసుకున్న చోట ఇంకా ఏదీ మిగులు ఎందుకంటే ఆత్మకంటే భిన్నంగా ఏదీ లేదు కనుక అటువంటి మాట అశ్వతం అనేది ఉండదు నుదాహరిష్యతి అమతం అవిజ్ఞాతం ఇంకా అర్థం ఏంటంటే అస్మత్ కులీనా సర్వం విజ్ఞాతమేవా అభిప్రాయమేమనగా మన కొంపలో పుట్టిన వాళ్ళకి సర్వము తెలిసినది అదే ఎలాగ సర్వం తెలిసింది సద్విజ్ఞానవత్వా అసత్ను తెలుసుకున్నారు కనుక సద్విజ్ఞానం కలిగి ఉన్నారు సర్వము వారికి తెలిసినట్లేభిప్రాయ కాబట్టి ఆ విధంగా ఇన్స్పైర్ చేస్తాడు ఇంకా కథం సర్వం విజ్ఞాతవంత ఇంకా మంత్రం చూస్తే ఏభ్యో విదాకృహో అని ఉంది దానికి వ్యాఖ్యానం అయితే వాళ్ళందరూ మన కులం వాళ్ళ పూర్వీకులందరూ కూడా సర్వాన్ని తెలుసేసుకున్నారే అవును ఎలాగా ఎలా తెలుసుకున్నారంటారు కథం పునః అది ఎలా పాసిబుల్ ఒన్వే సద్విజ్ఞానమే అదే వరిష్మ అదే ఏభ్యుభ్య మోహితాదిేభ్యువిరుత్తేభ్య విజ్ఞావ్య శిష్టమేమేవా విదా చక్రు విజ్ఞాతవంతో తస్మాత్ అని తర్వాత వస్తుంది ఈ యస్మాత్ను మొట్టమొదటి పెట్టుకోవాలి యస్మాత్ తస్మాత్ అని పెట్టేస్తారు భాష్యకాస్మాత్ తస్మాత్ ఇరండి ఒక యస్మాత్ అంటే ఎందువలనో తస్మాత్ అందువలన అంటే అలా అర్థం చేసేలా పెట్టుకోలేదు వాక్యం కట్టు ఇస్తారు యస్మాత్ తీసుకెళ్లి ఆ పైన పెట్టాను యస్మాత్ ఎందువలన అయితే ఏభ్యుభ్య విజ్ఞాతేభ్య ఈ మూడు తెలుసుకోగా లేదా రోహితాది రూపేభ్య దోహితమో శుక్లమో కృష్ణము ఈ మూడు తెలుసుకుంటే రూపాల ఈ మూడు రూపాలు తెలుసుకున్నారనుకోండి అప్పుడేమవుతుంది అందులో ఎటువంటి రూపాలు త్రివృత్కృతేధ్య ముక్కేట రచనగా ఉన్నాయి మూడు రూపాలు తెలుసుకుంటే మూడు తేజోబంధములు మూడు తెలుసుకున్నట్లే ఆ విధంగా తెలిసినప్పుడు సర్వమతి అన్యత శిష్టమేవ మిగిలిన సర్వము కూడా నామరూపాత్మకమైన జగత్తంతో కూడా ఆ మూడు రూపములో ఇంక్లూడ్ అయిపోతుంది శిష్టం శిష్టం అంటే ఇంక్లూడ్ అయిపోతుంది మిగిలిందని కాదు ఇంక్లూడ్ అయిపోతుంది సో ఇక్కడ సందర్భంలో సిస్టమ్ అంటే మిగిలిందని కాదు ఇట్ గట్స్ ఇంక్లూడెడ్ ఇన్ దాట్ బయట మిగిలిపోతుందని కాదు ఓకే సర్వమతి అన్యమత శిస్టమ్ ఏమేలా అలా అలా చెప్పండి సర్వమతి అన్యత శిస్టమ్ ఈ మూడు రూపముల కంటే భిన్నంగా ఏదైనా మిగిలిందని నువ్వు అనుకుంటే అది కూడా ఏవమేవ అది కూడా ఈ మూడు రూపాల్లో పైన చెప్పిన న్యాయాన్ని అనుసరించి అయిపోతుంది ఏవమేవ అది కూడా ఇదే విధంగా పెన్షన్ బ్యాంక్ అయిపోతుంది ఇది విధాం చక్రు విజ్ఞాతవంత కాబట్టి మూడు రూపముల భిన్నంగా ఏదీ లేదు అని వాళ్ళు తెలుసుకున్నారు యస్మాత్ విజ్ఞాతవంత ఏ కారణం చేతనైతే ఈ విధంగా తెలుసుకున్నారో తస్మాత్ అందువలన అందువలన ఏమిటి సో వాళ్ళు ఏమని చెప్పేవారు అంటే త ఆహుతే ఆహు వాళ్ళు ఏమని చెప్పేవారు అంటే సద్విజ్ఞానా సత్తును తెలుసుకున్నట్లయితే సర్వమును తెలుసుకున్నట్లే అని ఆ విధంగా వారు చెప్పేవారు కాబట్టి సత్తును తెలుసుకునేందుకు ఈ మూడు రూపముల కంటే భిన్నంగా ఇంకేమీ లేదు అని తెలుసుకోవటము అది సత్తులు తెలుసుకునేటువంటి మార్గము కనుక ఈ మూడు తెలుసుకుంటే ఏదో వన్నములు తప్ప ఇంకేమీ లేదండి అని తెలుసుకుంటే సత్తుని తెలుసుకున్నట్టే తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా తెలుసుకుంటే సర్వము తెలుసుకున్నట్లే అథవాంచకృ ఇత్యదిభ్యేభ్య విజ్ఞా సర్వమన్యత్ంచక్రుతే సో ఏభ్య విాచక్రుహ అంటే ఈ మూడు రూపముల నుండి సర్వము తెలుసుకున్నారని అంటే ఇంకో చెప్పండి అథవా ఏభ్య విజ్ఞాతేభ్య ఏభ్య విాచక్రుహ అనే వాక్యంలో ఏభ్య అంటే వీటికి వీటి నుండి వీటికేంటి ఏమిటి నాలుగు దృష్టాంతాలు చెప్పారు అగ్ని ఆదిభ్య దృష్టాంతేభ్య మూడని మనం ఒక రకంగా చెప్పాము ఆ మూగింటికి సంబంధించి నాలుగు ఉదాహరణలు చెప్పారు కదండి అగ్ని విద్యుత్ చంద్రుడు సూర్యుడు నాలుగు చెప్పారు ఈ నాలుగు దృష్టాంతాలని బేసిస్ చేసుకుని వాటిని అవగాహన చేసుకుని అదేవిధంగా సర్వమన్యత్ మిగిలిన సర్వము కూడా ఈ త్రివృస్ఫురతం కంటే భిన్నంగా లేదు అని ఈ దృష్టాంతాలను బట్టి మన పెద్దలు తెలుసుకున్నారు ఇచ్చేత అని కూడా మీరు అర్థం చెప్పచ్చు కాబట్టి వాట్ ఎవర్ వే చూస్తే సద్విజ్ఞానం చేతను సర్వ విజ్ఞానము మన మన గృహంలో అందరికీ లభించింది కనుక హే శ్వేతకేత మీకు కూడా అటువంటి విజ్ఞానాన్ని పొందాలి ఈ శ్వేతకేతు అనే పేరు కూడా చాలా అందమైన పేరు ఎందుకంటే శ్వేతకేతు కేతు అంటే జెండా తెల్లని జెండా గలవాడు అంటే తెల్లని జెండా ఎవరుకుంటుంది జెండా మనిషి లక్షణాన్ని సూచిస్తుంది జెండాను బట్టి మనిషిని మీరు అప్రిషియేట్ చేయొచ్చు పూర్వం వాళ్ళు అలా చేసేదా సో సపోజ్ మీరు ఒక గృహంలోకి వెళ్లారనుకోండి వెళ్ళగానే చార్మినార్లో లేకపోతే తాజ్మహల్ లో పెట్టారనుకోండి అక్కడ దాన్ని బట్టి వాళ్ళ సంస్కారాన్ని మనం అప్రిషియేట్ చేయొచ్చు లేకపోతే శ్రీకృష్ణుడు శ్రీరాముడో పెట్టారనుకోండి దాన్ని బట్టి సంస్కారాన్ని ఎప్రిషియేట్ ఒకసారి నేను ఎక్కడికో భిక్షకు టేబుల్ మీద కూర్చున్నాము ఆ టేబుల్ పక్కనే పెద్ద ఫోటో హ్యూజ్ ఫోటోగ్రాఫీ జనరల్ గా ఫోటోలు పెడుతూ ఉంటారు వర్ణ చిత్రము ఉంటారు చాలా ఖరీదు ఉంటాయి కూడా అవి ఎంతో ఎందుకొచ్చి తీసుకొచ్చి పెడతారు కొంతమంది ఏం చేస్తారంటే కళ్ళు ఫలాలు పెడతారు అక్కడ ఏం పెట్టారంటే ఒక సింహము లేడీ మీదకి జంప్ చేసేటువంటి అబౌట్ పౌన్స్ అది ఫోటోగ్రాఫ్ చేసి కలర్ ఫోటో అలాంటి ఫోటోలు ఉంటాయి దాన్ని బాగా పెద్దేసి అది పెట్టారు సో ఇలాగా పేరు వేసి చూసేలా చూసేది ఉండాలి అనుకుంటున్నాను ఆ సింహంలాగా మనం భక్షిస్తున్నాం అనేటువంటి అది హీ థాట్ ఇట్ ఈస్ అప్రోక్రియేట్ దట్ ఈస్ దిస్ ఈస్ ది ప్లేస్ టు కీప్ అని ఆయన అనుకున్నాడు దగ్గర అది ఉండాలి కాబట్టి ఆ సంస్కారాన్ని బట్టి మనం ఊహించదు ఆ అహింస సంస్కారం బలంగా అని మనం అనుకోవాల్సి ఉంటుంది ఏదో ఊహ సో పళ్ళు అది ఇంకో రకంగా ఉంటుంది ఏదో ఇంకా కాబట్టి మనిషి సంస్కారము వాళ్ళ ఫోటోలను బట్టి వాళ్ళ డ్రెస్సులను బట్టి మనం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే జెండాలను బట్టి సో రజోగుణం గలవాడు వాడి జెండా పెట్టే తింటే దాని ఏదో పెడతారు ఏదో రకరకాల పెట్ట బొమ్మలు వివేసి పెడతాను తమోగుణం గలవాడి బొట్టు పెడతారు ఆ బొట్టుని బట్టిన కూడా మనిషిని మీరు ఎక్స్ వర్కౌట్ చేయొచ్చు సో యూట్యూటో కర్బోట కొంతమంది మహారాష్ట్రలో అయితే అసలు వారు గుర్తు పెట్టడం అన్నది ఇట్స్ ఏ ప్రాసెస్ అండ్ ఇట్ కాస్ట్ ఆఫ్ మనీ ఆల్సో సో వాడు ఏం చేస్తుంది అంటే మ్యూస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆల్సా ఒక వేళ పాటు ఇలా పెట్టుకోవడం కాదు సత్య ఇన్స్ట్రుమెంట్స్ ఇది అంటే అతను ఏం చేస్తుంది అంటే వస్తారు అతని దగ్గర పెద్ద పెట్టు గుర్తు పెట్టుకోవడం ఏదో ఇలా పెట్టుకోవడానికి చెప్పవలసే ఈ పాండబ్బాలో ఒక పెట్టుకుంటుంది ఆ పెట్టుకేసేప్పుడు దాంట్లో వేరే వేసే ఇన్స్ట్రుమెంట్స్ తర్వాత అండ్ వేరేస్తే డైస్ అవర్ థింగ్ సో ఎన్నో డై ఇక్కడ వదలబెట్టి బొత్తం అంతా టేస్ అంతా కూడా టేస్ చే ఎన్నో డై వేసేస్తాను ఫస్ట్ కోర్ట్ ఆ తర్వాత దాని మీద బిల్డప్ చేసుకొస్తాడు సో ఇట్ ఈస్ ఫిఫ్టీన్ మినిట్స్ ప్రాసెస్ అండ్ వన్స్ దట్ ఈస్ ఫినిష్ ఫైవ్ టెన్ రూపీస్ ఆ టెన్ రూపీస్ ఏంటో తీసుకుంటాడు బికాస్ ఇట్స్ హ్యూజ్ థింగ్ ఇట్ ఈస్ సో ఆ కొంతమంది పెద్ద బొత్తు పెట్టి ఇలా అర్థచంద్రాకారంగా చేపడతారు ఎట్ చేస్తారు ఓట్లో వాళ్లకు ఉండే సంస్కారం అయితే అక్కడ ప్రతిబింబిస్తుంది కొంత విభూతి ఇలా ఇలా అనుకుని ఇలా రాసుకొచ్చాడు అనుకోలేదు అంటే వాడు పెద్ద పెద్ద ఏదో వీడి ధోరణి కొంచెం ఇంకో రకంగా ఉందని కూడా స్పష్టం కాబట్టి ఆ శ్వేత శ్వేత కేతు వాడి లక్షణం శ్వేత గుణము అంటే సత్వగుణము అని అర్థం సత్వగుణ ప్రధానుడైన శిష్యుడు వారికి బోధ వినియోగం సో ఈ విధంగా వీళ్ళు తెలుసుకున్నారు ఈ దృష్టాంతాలను బట్టి మన పూర్వీకులు ఈ జగత్తుని చూసినప్పుడల్లా ఇదంతా కూడా తేజోబన్నములు తప్ప మరేమీ కావయా అంటే తేజోబన్నములు అంటే సద్రూపము తప్ప ఇంకేమీ కాదు అని వాళ్ళు జగత్తుని ఎప్పుడు చూసినా ఆ ఆ మూల రూపంగా కారణ రూపంగా చూసి వారు తప్పిస్తే కార్యరూపంగా చూసి వారు కాదు అంచేతనే జగత్తు వాళ్ళని బంధించలేదు రాగద్వేషాలు లేకుండా ఇవి వాళ్ళకి ఆ విధంగా వాళ్ళ జీవన్ముక్తులైనారు కూడా ఆ పనే చేయాల్సి ఉంటుంది అని ఆ పూర్వీకుల యొక్క దర్శనాన్ని వాళ్ళ విషన్ని ఒక మంత్రంలో చెప్తున్నారు అన్నాము యజురోమివా తేజస సద్రూపమి శుక్లమివాం రూపమితి సద్విదక్రు ూది అన్నస్వరూపమి సో ఏభ్యో విధాంచకృ అన్నారు కదా వీటి నుండి సర్వము సద్రూపమే అని తెలుసుకున్నారు ఆ తెలుసుకున్న ప్రక్రియ అదృష్టం ఎలాగంటే ఏదు రోహితమివ అభూ ఎక్కడైనా ఒక పదార్థం కనపడిన వెంటనే దాంట్లో సమ్ రెడ్ టింజ్ రెడ్ హ్యూ ఉంటే ఓ ఇది తేజస్సురా తేజస్ తద్పం ఆ రెడ్ ఈజ్ నథింగ్ బట్ తేజస్ అని అని అనుకుని అని తెలుస్తుంది వర్త శుక్రమివా భూత్ కొంచెం వైట్ ఇదైనా కనబడితే ఓహో ఇది అపాంత రూపం ఇది తద్విధాం చక్రుహు ఇది అప్పుల యొక్క రూపం అయ్యాయి అంతకంటే మరేం కాదు అని తెలుస్తుంది వర్త కృష్ణమివా భూత్ ఇది అన్నస్య రూపం ఇది తద్విధాన్ చక్రుహు ఇది అన్నమే అన్నం అంటే పృథివి తప్ప మరేం పిల్లలు ఉదయిస్తున్నాడు అనుకోండి అరుణవర్ణం ఉందనుకోండి ఈ అరుణవర్ణం రోహితం ఇది ఇది తేజస్సు తెల్లగా ఉందనుకోండి మధ్యాహ్నం వచ్చేప్పటికి ఇది శుక్లమండి ఇది అప్పు ఆ రూపం అప్పు యొక్క కంట్రిబ్యూషను తర్వాత చీకటి అమావాస్య రాత్రనుకోండి ఇదంతా కూడా యొక్క కంట్రిబ్యూషను కృష్ణం చంద్రుడు పచ్చగా వెలిగిపోతున్నాడు మల్లెల పువ్వులలాగా వెలిగిపోతున్నాడు అనుకోండి ఇదంతా కూడా తేజస్సు యొక్క ఇలా వచ్చింది ని ఈ విధంగా దేనికి దానికి ఎక్కడికక్కడ తేజోబన్నములకి ముడిపెట్టి ఆ తేజోబన్నముల ద్వారానే చూసి వారు అలా చూడాలి జగత్తుని సద్రూపంగా చూడాలి తేజోబన్నముల ద్వారా చూడడం అలవాటైతే సద్రూపంగా చూడడం ఆటోమేటిక్ వచ్చేస్తుంది అలా ఆ విధంగా చూసేవారు అంటే ఎలాగంటే ఇప్పుడు మీరు బంగారు షాపులోకి వెళ్ళారని కొన్ని నగల షాపులకి ఏ చూసినా అది బంగారమే కదండి అంతకంటే ఇంకేముంది అని ఆ విధంగా ఏది చూసినా బంగారంగానే చూడడం ఇంకా నగటంగా చూడలేకపోవడం అదే విధంగా దేవాలయంలోకి వెళ్ళాలనుకోండి రాముడు దేవుడు అదే దేవుడు అండి రూపం మారిన తప్పిస్తే దేవుడు కడత కదా అదే కృష్ణుడు అండి అదే దేవుడు మళ్ళీ ఇంకో దేవుడు అవుతాడా అదే ఇప్పుడు సీనియర్ దేవతండవు దేవుడు దుర్గండవు దుర్గ కూడా అదే దేవుడు దుర్గ కదా వేరే ఇంకో దేవుడు ఎక్కడించిన వస్తాడు అదే దేవుడు అని ఈ విధంగా నామాలు మారేవి తప్పిస్తే రూపాలు మారేవి తప్పిస్తే తత్వం మారలేదు అని అలాగా ఏకత్వాన్ని అలా దర్శిస్తూ ఉండాలి కారణాన్ని దర్శించాలి రూపాన్ని రూపము ఎప్పటికీ నిత్యే అది కల్పితమే సత్యము ఏకము అని అలా దర్శిస్తూ లేకపోతే నాగద్వేషాలు వచ్చేస్తాయి తర్వాత బంధం వచ్చేస్తుంది వీటి దేవాలయానికి భయం దేవాలయానికి వెళ్ళాలంటే పది ష్రైన్స్ ఉంటాయనుకోండి వీడు నిలబడి ఎప్పటికీ బయటపడాను So, very problematic. They go on increasing. They, on a daily basis, they increase the number, and so U.S. will come up with them. Last year in the world, Prasangana did not do it, there are eight shrines. In the world, there are twelve shrines. Therefore, twelve shrines will come up with them. They will come up with them, they will come up with them. So, they will come up with Gopi Krishna, Morale Krishna. Wonderful. కొంచెం ముందుకు వెళ్ళినప్పటికి రాధాకృష్ణ అని కదా నేను అన్నాను ఏమంటే అక్కడ కృష్ణ ఇక్కడా కృష్ణ అంటే ఆ కృష్ణ వేరు ఈ కృష్ణ వేరు అది మామూలు సింగిల్ కృష్ణ రాధాకృష్ణ సంథింగ్ సో డో ఓన్లీ దేట్ మేనేజ్ విత్ వన్ కృష్ణ ఎడిషనల్ ష్రైన్స్ ఈ లోపల ఇంకొక ష్రైన్ ఈ ష్రైన్స్ అన్ని పెట్టిన తర్వాత ఒక అమ్మగారు వచ్చారు అమ్మగారు వచ్చి సంతోషి మాత ష్రైన్ అసలు ఏమీ లేనట్టే కాబట్టి మీకు సంతోషం మాత్రం స్టైన్ ఉండాల్సిందే అంటే అమ్మా మళ్ళీ స్ట్రైన్ ఉంటున్నారు మీరు హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ అవుతుందంటే ఐఎమ్ కంట్రిబ్యూటింగ్ ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ డ్రింగ్ ఆదర్ ఫిఫ్టీ థౌజండ్ అనేప్పటికీ ఈ టెంపుల్ కమిటీ వాళ్ళకి వాళ్ళు ఎక్సైట్ అవుతున్నారు అమ్మ బికాస్ దే వాంట్ బిల్డ్ అండ్ బిల్డ్ అండ్ బిల్డ్ అండ్ బిల్డ్ దే ఆర్ నెవర్ సాటిస్ఫైడ్ విత్ ది ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్ వాళ్ళ థర్మం దే హ్యావ్ టు బిల్డ్ అండ్ బిల్డ్ అండ్ బిల్డ్ దిస్ అండ్ అప్సెషన్ విత్ గ్రోత్ గేట్స్ చాలే మైక్రోసాఫ్ట్ మనం గ్రో చేసింది చాలా ఇక్కడ కాపాయండి గ్రోత్ మో సర్వర్ గ్రోత్ అని బిల్ బిల్ గేట్స్ అని అంటాడేమో గాని దేవాలయం వాళ్ళు ఎన్నడో అంటారు వాళ్ళ కొత్త వింత పాత పోతా కట్టేసిన స్ట్రైన్ పక్కన పారేసి కొత్త స్ట్రైన్ కట్టాల్సిందే ఏదో పేరు పెట్టి ఇవేమీ కాకపోతే రామస్తూపం కడగాము రామస్తూపానికి చోటు లేదండి అంటే చోట్లేకపోవడం ఏంటి అయ్యో అక్కడ కదా అయ్యో అక్కడ చెట్టు ఉంది కదా అంటే చెట్టు తీసిపారా చెట్టు ఏం చేసుకుంటా తీసే చెట్టు అక్కడ రామస్తూపం కడదాము చెట్టు నరికేసి అక్కడ రామస్తూపం కట్టేస్తా వండర్ఫుల్ థింగ్లీటర్స్ ఇలా ఒకసారి పెద్ద రావి చెట్టు ఉంటే నరికేసి హనుమాన్ టెంపుల్ కట్ట నేను ఒకసారి వెళ్ళాను రావి చెట్టు ఉండేది మళ్ళీ వెళ్తే రావి చెట్టు లేదు ఇక్కడ రావి చెట్టు ఉండాలి ఏమైందండి అంటే అదిగో ఆ దేవాలయం హనుమాన్ టెంపుల్ చూడండి అదే రాజు చెట్టు అయ్యో రాజు చెట్టు కొట్టేశారండి ఎంతో ఘోరం కదండి అంటే మరి రాజు చెట్టు కొట్టకపోతే హనుమాన్ ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి రాజు చెట్టు కొట్టేస్తారు సో వెరీ ఇంట్రెస్టింగ్ ఎనీవే కాబట్టి అలా భేద బుద్ధి కాకుండా అన్నీ ఆ తేజోబర్నాల్లో కలిపాడు అన్ని తేజోబర్నాలు ఏది చూసినా తేజోగర్నాలు ఏదో వర్ణాలు తప్ప ఇంకేమో ఆ రకంగా దర్శించేవచ్చు వాళ్ళు మన పూర్వీకులు ఎలా దర్శించేవారు రా అని శ్వుత్యూ ఉంటూ కథం ఆరు కథం కథం అంటే విదాం చూహో కదా మంత్రం కథం విదాంచుహో ఎలా తెలుసుకున్నారు అంటే మంత్రం ఎదన్యద్రూపేణ సందిహ్యమానే కపోపే రోహిత నివయతే గృహ్యమాణమూత్ పూర్వాం బ్రహ్మ విదా తత్తేజస్వరూపమితి నిదా చక్రు ఆ మంత్రంలో ఇలా అని ఉంది రోహితం అంటే రెడ్ రెడ్ కలర్డ్ రోహితం రెడ్ కలర్డ్ థింగ్ రోహితం ఇవా అంటే ఇలా అంటే యాజ్ రెడ్ అంటే కొంచెం డౌట్ కూడా ఉంటుంది సందిహ్యమాని అని శంకర్లందుకోసం భాష్య ఆడిచేశారు కొంచెం డౌట్ ఎగ్జాక్ట్ గా రెడ్ అనుకోండి ఇంకొక తేజస్వ రూపం రెడ్ అంటే తేజస్వ రూపం ఇంతకు ముందు వచ్చేసింది ఇట్ ఈజ్ నాట్ రెడ్ సంథింగ్ లైక్ రెడ్ అప్పుడేమిటి అయినా తేజస్తే తేజస్సులో సో ఉదాహరణకి ఏదైనా ఒక దృష్టాంతం చెప్పండి సందేహం కలిగే దృష్టాంతం చెప్పండి అంటే కపోతాది రూపే పావురం ఉందనుకోండి ఆ పావురం చూసి ఈ పావురం ఇది ఏమిటండి అంటే చూడు ఆ తోక దగ్గర అక్కడ కొంచెం రెడీస్ ఉందా సరే అయితే తేజస్వ రూపం దాంట్లో నీకు రెడీస్ ఎక్కడ కనపడుతుందో అదంతా కూడా తేజస్సు యొక్క రూపమే అని ఆ పూర్వ బ్రహ్మవేత్తలు జ్ఞానలు ఉందనుకోండి రెడిస్టింగ్ ఉందండి దట్ ఈ తేజస్వ రూపం అని ఈ విధంగా ఏదో దృష్టాంతేరెవరి అలాగా మొత్తానికి ప్రణాళిక చెప్పారు దట్ ఈస్ నాట్ ది అల్టిమేట్ ఇట్ ఈ ఓన్లీ ఇట్ ఈ ఎగ్జాస్టివ్ ఇట్ ఈస్ ఓన్లీ ఇండికేటివ్ దిస్ ఇస్ హౌ యు హెడ్ వర్క్అట్ అని ఒక ఇండికేషన్ అని ఆ బ్రహ్మవేత్తలు బ్రహ్మకంఠ చిన్నంగా దేని చూసి వరకు తేజస్వ రూపం ఇది విధానం చెప్తుంది ఇప్పుడు ఒక ఆయన దగ్గర ఒక మహాత్ముడి దగ్గర రాముడి విగ్రహాన్ని రావణుడి విగ్రహాన్ని చేసి రెండు విగ్రహాలు రామ విగ్రహం రావణ విగ్రహం బంగారం విగ్రహాలు రెండూ పెట్టారు అంటే మహాత్మా రాముడి విగ్రహం ఇది రాముడి విగ్రహం మీరు ఏదైనా ఒకటి తీసుకోండి తమరు తమకు నచ్చింది మీరు తమరు తీసుకోండి అని అడిగారు అదిన్నర దీంట్లో ఎన్నింటి వెయిట్ సేవి అయితే వేరు వేరు ఆయన అడిగారు అడిగితే కొంచెం రామ విగ్రహం కొంచెం తేలికండి బంగారం తక్కువ రావణ విగ్రహం మాత్రం చాలా హెవీగా ఉంది కది తలకాయలు ఇదే అది సమాచారం అంటే ఆయన నేను రావణ విగ్రహం తీసుకుంటే వాళ్ళు ఏం చేయలేదు అంటే అదేంటంటే రావణుడు విలన్న విగ్రహం మీరు తీసుకుంటున్నారేమిటి విలనేమిటా నీకు తలకాయ నువ్వు చూస్తున్నది వెళ్ళను గోల్డ్ ఇచ్చేవా సత్యం అక్కడ గోల్డ్ తప్ప మరి ఇంకేం లేదు కాబట్టి నేను చూసేది గోల్డ్ కాబట్టి నాకు రావణ్ణి నేను అర్చబెట్టుకుంటాను రాముడిని నువ్వు అర్చబెట్టుకోం నీకు రాముడు బయట పూజ చేసుకుంటూ దానికి నీకు బాగుంటుంది నా రాముడు ఎప్పుడూ హృదయంలో విరాజులతో ఉంటాడు కాబట్టి మాకు బయట అక్కర్లా కాబట్టి రావణుడి తీసుకుంటా నువ్వు రాముడిని తీసుకో సో ఆ విధంగా బ్రహ్మదేత్తల యొక్క దర్శనం అలా ఉంటుంది కాబట్టి ఇది వేరు అది వేరు ఈ కలర్ వేరు ఆ కలర్ వేరు అంటే కలర్స్ ఎన్ని కలర్స్ ఉంటాయంటే చాలా కలర్స్ ఉంటాయి ఒకసారి ఏదో బిల్లు ఏదో కలర్ వేయాల్సి వచ్చింది వేయాల్సి రమణ స్వామిజీ మీ చేసినా చెప్పండి అన్నారు అని ఒక పెద్ద ఛాప్ తెచ్చారు నా మొన్న నేను అన్నాను ఈ కలర్స్ ఎన్నున్నాయని హండ్రెడ్ ఉన్నారు దీంట్లో ఒకటి నేను సెలెక్ట్ చేయాలట్ గోయింగ్ టు డూ ఐ కెనాట్ డూ ఇట్ హండ్రెడ్ కలర్స్ ఎదురుకుండా పెట్టి నన్ను సెలెక్ట్ చేయమంటే ఇట్ ఇస్ బియాండ్ మీ ఐ కెన్ నాట్ డూ ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు దాని మీద ఫర్ మీ డజెంట్ మ్యాటర్ ఎట్ ఆల్ అని నేను ప్రశ్న అడిగాను ఈజ్ ఇట్ నెసరీ టు పుట్ సమ్ పెయింట్ నౌ ఈజ్ ఇట్ నెసరీ అని అడిగాను పెయింట్ వెయ్యాలంటే కలర్ కదా అంటే యా ఇట్ బుక్స్ బిక్ డాల్ ఈ మాట నేను అడిగేప్పటికి వాళ్లలో వాళ్ళ గ్రూప్ లో ఉన్న ఒకడు అన్నాడు స్వామిజీ రెజిస్టర్ చేసిన పాయింట్ కూడా మనం కన్సిడర్ చేయాల్సిన మాట అన్నాడు ఒకడు అనే మొదటికి మోసం వచ్చింది మొత్తానికి ప్రాజెక్ట్ అంటే పోస్ట్పో నెక్స్ట్ సీజన్ ఈ సీజన్ గా ఉన్నదో ఉన్నట్టు చెప్పమని సో బిల్డింగ్ లోకి వెళ్ళినప్పుడు ఆ బిల్డింగ్ కలవేటి అది ఎంత పొడుగుంది ఎంత గదో నిడి ఉంది ఇది చూసి దృష్టి ఒకటి ఉంటే ఉండొచ్చు కానీ నాకు ఆ దృష్ట ఉండదు నా దృష్టి ఇంకో రకంగా ఉంటుంది నా ధోరణ ఇంకో రకంగా ఉంటుంది ఇది హౌ డెవలప్ అవర్ విషన్ ఇప్పుడు వాస్తు వాస్తు మనిషి ఉన్నాడు అనుకోండి గేటు తీసుకుంటే ఈ ఈ చిరకలా పెడతారు ఇది లెఫ్ట్ నుంచి రైట్ లో రైట్ నుంచి లెఫ్ట్ లో అవుతున్నాడా అనిపిస్తాడు చూసి వెంటనే ఇక్కడ తూర్పే టెండా అడుగుతాడు ఏదింటే ఈ చిరపు ఇలా ఉండకూడదండి మీ గేట్ ఉండాల్సిన పొజిషన్ ఇది కాదు ఇక్కడ గోడ ఉండాలి అక్కడ గేట్ ఉండాలి అండి సరే ఓకే అక్కడ గోడ తీసుకుంటు ఇక్కడ పెట్టి ఇక్కడ గోడ తీసుకోవాలి అక్కడ పెట్టి డీజర్ లెటర్ డూ ఓకే లెటర్ ఇక్కడ లిఫ్ట్ చేసి అక్కడ పెట్టే దాన్ని అన్న పెట్టో గేడ అయితే పెట్టచ్చు అలాగే గేట ఇక్కడ ఎక్కడానో గోడ అక్కడ ఇక్కడ ఇలా పెడతారో మొన్నటి మళ్ళీ మీరు నలుగురు వర్కర్స్ పెట్టి ఒక ఐదు సిమెంట్ బస్తాలు కొని చేయాల్సి ఉంటున్నారు కాబే వాస్తు మనిషిని కోర్టు అమీనాని ఇంటికి రానింపకూడదు వాళ్ళని కాఫీ హోటల్లోనూ ఎక్కడో వాళ్ళతో మాట్లాడేసి అక్కడే వాళ్ళకు కప్పు కాఫీ ఇచ్చింది అభింకేయాలి కానీ వాళ్ళని ఇంటికి రానివ్వకూడదు వాళ్ళని ఇన్వైట్ చేయకూడదు ఎందుకంటే వాడు వస్తూనే ఇలా చూస్తూ వస్తారు బ్రహ్మ విద్యకుతూరికి ఇన్వైట్ చేశాను అలా వస్తూనే అవ్వండి ఏంటి లిఫ్ట్ దిగుతోనే ఎదుర్కొండగా బ్రహ్మ లేదు ఎక్కడ వాస్తు కొడలేదండి పడిపోలే నమో నమ ఇదంతా పృథివీ తప్ప ఇంకేమీ లేదు ఈ బిల్డింగ్లు ఇవన్నీ కూడా ఏదో నెట్టి మీద రూఫ్ ఉండాలి మనకేమో ప్రకృతితో కలిసి మనిషి జీవించడం చేరగానే అలాగనిపోయాం కాబట్టి సంథింగ్ మీ దానికి బిల్డింగ్ ఈ డైరెక్షన్ బదులు ఆ డైరెక్షన్ ఉంటే లోపల దిమాక్ అవుతుందని నేను అనుకోవటం లేదు చదివీదాన్ని గురుశ్రూషన్ బట్టి లోపల సంథింగ్ హ్యాపన్స్ అని అనుకుంటున్నా కానీ బిల్డింగ్ బట్టి టెన్ హేపర్ హీరో లేదు అదుకోవటం లేదు ఫోర్ ఆ బిల్డింగ్ ఎలా ఉందో చూడాలని కూడా నాకు అనిపించదు ఐ డోంట్ ఈవెన్ ఫీల్ లైక్ లుకింగ్ అట్ ది బిల్డింగ్ సో ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్పానంటే ఏదో నేను విషయాన్ని చూడలేదని కాదు పాయింట్ ది పాయింట్ ఈస్ దిషన్ షుడ్ బి క్యూన్ దాపర్ విషన్ క్యూన్ చేయాలి ఎప్పుడైనా ఓసారి వర్స్టు గురించి ఓ మాట అంటే మాత్రం సత్వేం కాదు ఆగ్నేయంలో కిచెన్ పెట్టుకోండి అంటే తప్పే ఉంది మంచి సలహా అలాగే ఆ సలహా పాటించడం అవసరం కూడా కట్టేపుడు కొంచెం ఆప్షన్ ఉన్నప్పుడు క్లీన్ గా కట్టుకోవడమే మంచిది అవసరం అంతేగాని దట్ ఈజ్ ది ఓవర్ పవరింగ్ అన్నింటినీ కట్టేసి ఇదే విజ్ఞానం అన్నట్టుగా అయిపోకూడదు అంతే కదా ఇట్ ఈజ్ సో మచ్ ఆఫ్ మిథా ఉంది దాంతో సందేహం ఆ సత్యాన్ని విస్మరించడం సదిత సత్యం ఈ వాస్తు వాళ్ళు మీరు పక్కవాడి భూమిని ఒక్క అంగుళం కూడా మీరు ఆక్రమించరాదు ప్రభుత్వ భూమిని ఒక్క అంగుళం కూడా మీరు ఆక్రమించరాదు అని వాస్తు మొట్టమొదటి రాయిద్దాం మాట రెండు మాటలను ఆ రెండు మాటలు రాయలక్కా వాళ్ళు ఆ రాయరు అవి రెండు రాయరు మరి వాళ్ళకి వీడు పక్కవాడి దాంట్లో వెళ్ళిపోతున్నానండి గవర్నమెంట్ గవర్నమెంట్ దాంట్లో వీడు గోడ జరిపిస్తాను ప్లాట్ఫామ్ ఇన్ని అన్ని గవర్నమెంట్లో కట్టేస్తూ ఉంటారు ప్రచంటే దానికి కావాల్సిన వాస్తు డీటెయిల్స్ వీడిస్తాం వీడి చేసి పాపానికి వీడు సపోర్ట్ దానికి మళ్ళీ వాస్తవ శాస్త్రం పేరు కూడా కాబట్టి వాస్తువాళ్ళు ఏం చేయాలంటే ముందు ఒక పరధనము పరభూమి గవర్నమెంట్ అయినా సరే గవర్నమెంట్ని మనం తీసేసుకున్నా పర్వాలేదని ఇదో ధోరణి చాలా తప్పదు గవర్నమెంట్ దైనా ఏమైనా మన భూమిని మించి ఒక అంగుళం మనకు రాకూడదు ఏదైనా సందేహం ఉంటే ఓ అంగుళం అటు విధులు పెట్టాలి కానీ వాళ్ళే ఇది తీసుకోకూడదు కులించానాం పటవే నమో నమ ఇది అంటే భూమిని అపహరించి మహాదోషం అది భూమిని అపహరించినో విధి చేస్తే ప్రైస్ పాలిట్ కాబట్టి అలాంటి దోషాలు చేయకూడదే నెంబర్ వన్ నెంబర్ టూ అవి వాస్తు రూల్స్ అవి రెండు ఆ రూల్స్ ని పక్కన ఏవో వాస్తు ఏవో వాస్తుంటే అనార్థం ఉందా ఇప్పుడు కి తిరుపతి దేవస్థానం వాళ్ళు పరిషత్ వాళ్ళు ఉన్నారు ఎవళ్ళైనా సరే పరధనాన్ని అపహరించరాదు లంచం అనేది దరిగాపుల్లో ఉండే లంచం తీసుకోవడం కానీ ప్రధనం కానీ తీసుకోవడం కానీ చేస్తే వెంకటేశ్వర స్వామి యొక్క శాపానికి మీరు దగ్ధులైపోతారు అని వాళ్ళు ఎందుకు పెట్టరు అసలు ఆ పాయింట్ ఎందుకు పెట్టరు ముడుపు చెల్లించి కట్టకపోతే వెంకటేశ్వర స్వామి నేను ఏదో చేసేస్తా గంటాడే కానీ దోషం సో కాబట్టి దేవదానికి వెళ్తూ ఉంటారు క్యూ కడతారు పూజ చేసి వస్తారు మళ్లీ లంచం ఉంటారు ఒక ఆయన ఉన్నాడు శనివారం నాకు వెంకటేశ్వర స్వామి తప్ప ఇంకేమి శనివారం అంటే ఇంకా ఏది కను సరించుద్దిద్దాం ఆల్ స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆదివారం బ్రేక్ఫాస్ట్ లో మేక తినేస్తాడు డైరెక్ట్ గా మేక అంటారు మేకను తినేస్తాడు బ్రేక్ఫాస్ట్ లో కానీ శనివారం మాత్రం క్లీను ఇటు కూడా ఏదైనా లంచాలు కట్టడంలో సిద్ధహస్తుంది లంచంతోతే అసలు తెల్లవారుంటే లంచం నేను ఆయనతో చెప్పాను మీ ఆహార పొలవాట్లు మంచివిటావు మీరు ధనం సంపాదించే పద్దతి కూడా మంచిది కాదు మీకు ఎప్పటికైనా వెంకటేశ్వర స్వామి సద్బుద్ధిని ఇచ్చి కాక శుభం భూ అతను ఆశీర్వదించి ఐ డి నాట్ మీట్ హిమ్ ఎడ్ మీటిం ఏం అసత్సంగాన్ని పరిహరించాల్సి ఉంటుంది దూరంగా పెట్టాల్సి ఉంటుంది రిచ్ మ్యాన్ బట్ వీఆర్ నాట్ పర్సన్ విత్ హిమ్ అతనికి అటువంటి సద్బుద్ధి కలిగినప్పుడు మన దగ్గరగా రానక్కర్లేదు ఇంకో చోటకి వెళ్ళొచ్చు కానీ సద్బుద్ధి మాత్రం అవసరం సో ది పాయింట్ టు ఫ్యూన్ ది విషన్ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ మనం ఏ రూపాన్ని ఎక్కడ చూసినా మీరు ఎలాగో వర్కౌట్ చేస్తున్నాం రెడ్ అంటారో రెడ్ ఇష్ అంటారో మీరు ఎలా చేసుకున్నా తేజోగంధములు సత్తులోకి ముడిపెట్టడం అలవాటు చేసుకోండి అని చెప్పడం కోసం ఆ మంత్రం అలా ప్రవర్తిస్తోంది సో కపోపాది రూపం శంకర్లు ఏదో దృష్టాంతం ఇచ్చారు పావురం దృష్టాంతం ఇచ్చారు ఎందుకంటే ఈ పావురము ఓ వైపు నుంచి చూస్తే ఓ రంగులో కనపడుతుంది ఇంకోవైపు నుంచి చూస్తే ఇంకో రంగులో కనపడుతుంది దాన్ని థింక్ చేసి మారిపోతూ కాబట్టి సందేహానికి అవకాశం ఉన్నది కాకిని చూస్తే సందేహం ఉండదు నా ఉన్నది కాబట్టి ఇది పృథివీ తత్వము దాంతో సందేహమే ఉండదు కపోతం దగ్గర సందేహం ఇలా ఉందన్నమాట అందుకోసం సో అది ఎక్కడైనా రోహితం ఉంటే ఆ పూర్వ బ్రహ్మవేత్తలు అది తేజస్సులేవో తేజో తేజోగన్నాల్లో తేజస్సుది అని తీసి పారేసేవాడు అంటే అని అలా తన కనెక్షన్ ఇచ్చేసేవాడు నో దత్వే సీ దత్వే విధాన చక్రు తర్వాత తుక్లమివా భూత్ అంటే గ్రహించబడేది అంటే చూడబడేది అని అర్థం చూడబడేది ఏదైనా శుక్లం ఇవ సంథింగ్ క్లోజ్ టు వైట్ వైటిష్ ఇవా అంటే వైటిష్ వైటిష్ ఉందనుకోండి ఆ ఇది తేజస్సులు అవయా తేజస్వ అపాం రూపం ఇది అప్పుల లక్షణం ఇది ఈ రూపం అప్పుల నుంచి వచ్చింది అని తీసి భాగస్వామి యత్ష్ణమివృహ్యమాణం తదన్నేతి యుదా చక్రు ఎక్కడైనా అల్లగా కనబడితే అన్నస్ ఇది అన్నము యొక్క రూపముని తెలుసుకునివ ఏమేవా అత్యంత దుర్లక్ష్యం యదు అతి అవిజ్ఞాతమివ విశేషక అగృహ్యమానమూత్ కదా ఏమేవాసృత సమాసాయకృతి నెక్స్ట్ మంత్రంలోకి వచ్చేస్తాం నెక్స్ట్ మంత్రం అందాము ఇది మనం మరి ఈ పద్వి దర్శనం అలాంటి దశ దీంతో ఈ మంత్రం అన్ని మంత్రా అన్ని ఒకటే ద్వారా ఇంకా సార్ చూస్తాం లేదు కావాలే లేదు నెక్స్ట్ మంత్రం ఉందాముజ్ఞాతం ఏదావే దేవత సమాసా సో అక్కడ సో యవిజ్ఞాతం విజ్ఞాతం కదా ఉ అవిజ్ఞాతం అవిజ్ఞాతం ఇక్కడ విజ్ఞాతం ఏదైతే అవిజ్ఞాతం ఇవ శ్ఞాతం అనలేదు విజ్ఞాతమివ భూది చేత అది భాష్యకారులు దాన్ని చికేత్ యదు అప్పుడు అవిజ్ఞాతం ఇవ అది భాష్యకారులు ఎలా యదు అని తీసుకున్నారు అది ప్రింటింగ్ మిస్టేక్ సో ఎదు అవిజ్ఞాతమివ నిజంగా ఒకటి మహాత్మునికి సందేహం వస్తే తేజోబర్నాల్లో పెట్టి వారు సందేహం లేదు స్పష్టంగా తెలియట్లేదు ఏదో అవిజ్ఞాతమివ ఏమీ తెలియట్లేదు అంటే ఇప్పుడు సపోజ్ ఎవరెస్ట్ శిఖరం పైన మనకేం తెలుస్తుందో తెలియదు అంతేతనే శంకర్లు అత్యంత దుర్లక్ష్యం అన్నారు చూడడానికి వీల్లేదు కపోతాది రూపం ఉంటేదో కంటితో చూసి కొద్ది గొప్ప ఇటు ఒకటిలో చెప్పారు ఏదో ఉందండి అది మీకు ఏమీ తెలియదండి ఎవరెస్ట్ శిఖరమో లేకపోతే ఆల్ప్స్ మౌంటైన్స్ ఏదో ఏమీ తెలియదు ఆస్ట్రేలియాలో ఏదో ఏమీ తెలియదు అంటే ఏమీ తెలియకపోయినా పర్వాలేదయా విశేషాలు తెలియకపోవచ్చు డీటెయిల్స్ తెలియకపోవచ్చు కాని ఏతాసామే దేవతానా సమాస ఈ మూడు దేవతలు తేజోబన్నముల యొక్క సముదాయం ఏమంటావా లేకపోతే ఇంకేదైనా ఉండటంటవా అదే ఇంకేముండదండి ఆ మూడే ఆ మూడంతో పో అని అలా తీసుకునే వస్తా కాబట్టి ఆ విధంగా సర్వము తేజోబన్నములుగా దర్శించేవారు అని అభిప్రాయం సో భాష్యకారులు ఏమంటున్నారంటే తథా అదేవిధంగా సో తదన్న చేతి విధాంతకృ ఏమేల ఇదే విధంగా అత్యంత దుర్లక్ష్యం యదూ అతి ఊకి అతి అర్థం యదూలో ఉండే ఊకి అతి అర్థం సో యద్ అతి అనమాట ఏదైనా సుతరాము తెలియనిది సుతరాము తెలియకుండా ఎందుకు ఉండాలి చూస్తే అంటే ఏదో కొత్త గొప్ప తెలియచ్చు కదా సుఖరాము తెలియకపోవడం ఏమి అంటే అత్యంత దుర్లక్ష్యం సుతరాము కంటితో చూడ్డానికి వీరులోని ఏదైనా ఒకటి ఉంటే అది అవిజ్ఞాతమిద అది తెలియబడనిదా అన్నట్లుగానే ఉంటుంది బట్ వాస్తవంలో అది తెలియబడనిది అనే కాదు ఎందుకంటే సంథింగ్ రిమైన్స్ అన్నోన్ అంటే మన ఒరిజినల్ ప్రతిజ్ఞకి దెబ్బ ఒరిజినల్ ప్రతిజ్ఞ ఏమిటి సత్యం తెలుసుకుంటే సర్వం తెలుసుకుందంటే నేను సంథింగ్ రిమైన్స్ అన్నోన్ నో దైక్ ద ఇట్ లుక్స్ లైక్ ద అవిజ్ఞాతమివ తెలియబడనిదా అన్నట్లు అనిపిస్తుంది బట్ వాస్త అంటే అర్థం ఏంటి విశేషత అగృహ్యమానం అభూత్ దాని వివరాలు మాత్రం స్పష్టంగా కంటికి తెలియబడని మాట వాస్తవమే మార్స్ మార్స్ గ్రహం ఉన్నది అక్కడ ఏమో అట్మాస్ఫియర్ అంతా చాలా కూల్డ్గా ఉంటుంది ఉంటుంది అది ఉంటుంది అని ఏదో పావుగం చెప్పారనుకోండి చెప్తే పోలే నువ్వు చెప్పిందంతా కరెక్టే మాకు తెలియని మాట కూడా వాస్తా ఉన్నావు నువ్వు చెప్పిందంతా న్యూ ఇన్ఫర్మేషన్ మార్షి గ్రహం కూడా తేజోదండములు తప్ప మరేమీ కాదు అని అన్ని జయల్లేదు అని ఒక రకమైన బండ పద్ధతిలో దాన్ని అంతనే అలా కవర్ చేసి తారీ సర్వం బ్రహ్మ అని తెలుసుకుంది అలాగే తెలుసుకోవాలి ఏటాకామేవ తిశృనాం దేవతానాం సమాస అంటే సముదాయ ఇది విధాం చక్రు వాళ్ళు స్పష్టంగా కంటి కనపడేది చూసి ఆ ఇవేముందా తెల్లది కదా తేజస్వులే ఎర్రది కదా మరొకటిలే నల్లది కదా మరొకటిలే అని తేజోబన్నాల్లో పెట్టేసేవారు తెలిసి తెలియండి ఉంటే ఆ పొన్న తెలిసి తెలియందైనా తేజోబన్నం అని ఉంది అర్థపెట్టేసేవారు ఉంటే అది కూడా తేజోవన్నము తప్ప మరేమీ అయ్యి ఉండదు ఇట్ కెనాట్ బి ఎనీథింగ్ అదర్ దాన్ అది కూడా కవర్ చేస్తున్నవాళ్ళు చేసుకుని మొత్తానికి జగత్ అంతని కూడా తేజోబర్ణ రూపంగా చూసేవారు చూస్తే వాళ్ళకి ఏమైపోతుందంటే అసలు జగత్తు ఎందు ఆసక్తి అనేది లేకుండా కాదు పూర్వం ఎలా ఉండేవారంటే ఆ బ్రహ్మవేత్తలు ఎలా ఉండేవారంటే తీర్థయాత్ర చేయాలని ఆకాంక్ష ఉండేది కాదు టూరిజం ఆకాంక్ష ఉండేది కాదు కొత్త కొత్త రుచులు తెలుసుకోవాలనే ఆకాంక్ష ఉండేది కాదు కొత్త కొత్త డ్యాన్సులు చూడాలని లేకపోతే కొత్త కొత్త మనుషులను చూడాలని ఏ విధమైన ఆకాంక్ష ఉంది కదా ఒక ఒక ఆయన నన్ను పిలిచారు స్వానికి మా అమ్మాయి అరంగతరం ఉంది మీరు వచ్చి నాగరొచ్చిట్ నాట్ ఐ ఇన్వాల్వ్డ్ ఈ అరంగేత్రం నా వల్ల కాదు ఏమండి మన కల్చర్ మన కల్చర్ గృహస్థులకి కల్చర్ సన్యాసులకి అరంగేత్రం చేయండి తర్వాత నేను మీకు ఒక సలహా చెప్తాను మీ అమ్మాయి ఏం చేస్తుందంటే మెడిసిన్ చదువుతాం అమ్మాయిని మెడిసిన్ లో ప్రోత్సాహం చేయండి అరంగేట్రమ్ ఏదో పక్కన చిన్న హాబీగా ఉండలేదండి బట్ డోంట్ పుష్ హూ మచ్ ఇన్ టూ దిస్ అరంగేట్రమ్ అండ్ ఆల్ దాట్ బికాస్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ లేక మేము అలాంటివి చాలా చూసి తల బొత్తుకొచ్చేసింది కాబట్టి ఆ యొక్క క్షేమం కోరి నేను చెప్పేది ఏమిటంటే ఈ అరంగేక్రమాన్ని పుష్ చేయటం మానేసి ఏదో ఆ పిచ్చి కొద్దిసేపు కొద్ది రోజులు ఉంటుంది అలాగే ఎలాగో రెండు రోజుల్లో ఉంటుంది దెన్ లభిట్ ఫిజుల్ అవుతుంది ర్ మెడిసిన్ అని స్టడీ కాక్టర్ అవ్వచ్చు తర్వాత తెలియజేసుకుని గృహిణి అవ్వచ్చు షీ కెన్ హ్యాండిల్ బౌట్ ది జాబ్స్ నో ప్రాబ్లమ్ బట్ దిస్ అరంగట్రమ్ షీ హాజ్ టు డ్రాప్ సౌండ్ షీ కెన్ ఆట్ టూ ఫార్ బికాస్ ఇట్ కెన్ లీడ్ టు ఆల్ టైంస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని చెప్పాను తర్వాత అరంగట్రం విడిచిస్తే వాళ్ళు రాకపోవడం ఇలాగ రేట్ చేయకపోవడం రాకపోవడం అలా పెట్టి అసలు మెడితికే మోసం వచ్చేట్లాగా వీళ్ళు ఈ బ్రహ్మవేత్తలు ఇలాగే ఉంటారు వీళ్ళకి ఏది మనస్సుకి తట్టడం ఎందుకంటే సర్వం బ్రహ్మ తట్ట ఇంక ఏమీ లేదండి అని అలా ఉండేవారు వాళ్ళు అంతా మూడు దేవతల అయి ఉంటుంది లేదండి విష్ణునాం దేవతానా సముదాయ ఇది విధాన చకృ అలాగే తెలుస్తుంది వరకు అని దాన్ని కంక్లూడ్ చేస్తారు చూడండి మంత్రం అంటాము యథాముఖలు సోమ్య మాస్తి స్రో దేవత పురుషం ప్రాప్త్య త్రి చూడండి జగత్తంతా చూపించి స్పష్టంగా తెలిసి జగత్తు తెలిసి తెలియని జగత్తు అసలే తెలియని జగత్తు అంతా త్రివృత్తే త్రివృత్కరణము మూడు భూతాలు మూడు దేవతలతో మరేం లేదని చెప్పేశాడు అక్కడికి అభిభూతం గమనైపోయింది ఇప్పుడు అధ్యాత్మంలో చెప్తాను తెలుసుకో అధ్యాత్మంతో లూకార్ వర్షాలు నేను నా కేసు చూసుకున్నప్పుడు నాకేం కనపడుతుంది దేహం కనపడుతుంది దేహముంది అహంభావన ఉంది కనుక ఇంద్రియాలుంటాయి మనస్సు ఉంటుంది అంతే అంటే దేహ దేహంజే మనస్సులుంటాయి ఇవన్నీ కూడా తేజోవన్నములు తప్ప మరేం కాదు నువ్వు అది తెలుసుకోవాలి యథానుఖలు సోమ్యే సోమ్య ఏ విధంగానైతే నా ఇస్రో ఈ మూడు దేవతలు అంటే ఏ దేవతలు తేజస్సు అప్పు అన్నము పురుషం ప్రాప్త పురుషుడు అంటే మానవుడు వ్యక్తి ఒక వ్యక్తిని పొంది పర్సన్ ఇక్కడ కూడా త్రివురు త్రివురుత ఏకైక ప్రతి ఒక్కటి తేజస్సు అప్పు ఉన్నామో ప్రతి ఒక్కటి మళ్ళీ మూడేసి మూడేసి అవుతాయి అక్కడ ఎలాగైతే బయట మూడేసి మూడేసి భాష్యంలో అయ్యాయో అంతరంలో కూడా అధ్యాత్మంలో కూడా అలాగే ఉంటుంది పరిస్థితి ఆ వివరణ నీకు చెప్తాను తన్నే విజానీ అది నేను చెప్తుంటే నువ్వు జాగ్రత్తగా తెలుసుకో ఇది భాష్యం బాహ్యం వస్తువతి విజ్ఞాతం సో ఈ విధంగా మనం బాహ్య వస్తువులన్నీ చూసాం అగ్నితో మొదలతో అగ్ని ఆదిత్యుడు విద్యుత్ అంతా ఏవేవో దృష్టాంతాలు చెప్పి జగత్తంతా కవర్ చేశాం కాబట్టి బాహ్యం వస్తుంతా కూడా తెలిసేసినట్టే సత్తును తెలుసుకుంటే అని నిరూపించాము యథాను ఖలు హే సోమ్యాయోక్త ఇస్రో దేవతా విదృం శిర పాణ్యాదిలక్షణం కార్యకరణ సంఘాతం ప్రాప్త్యాఖలు అంటే ఏ విధంగా అయితే హే సోమ్య ఇమాహ దేవత ఈ మూడు దేవతలు ఏ దేవతలు యథోక్త తేజోబన్నములోనే పూర్వం వివరించబడిన ఈ మూడు దేవతలు పురుషం ప్రాప్య పురుషుణ్ణి పొంది పురుషుడంటే పూర్ణ కరబ్రహ్మ పురుషోత్తముడు శ్రీ మహావిష్ణువు అని పురుషుడు అంటే ఒక ప్రధానమైన ప్రసిద్ధమైన అర్థం ఉన్నది రేటంటే శిరస్కాన్యాభిలక్షణం మనుష్యం ఇత్యర్థ నడకాయ మీద తలకాయ ఉండేటువంటి ఒక ఎంటిటీ పురుషుడని పేరు శిరస్థ అన్యాది లక్షణం తల నడ చేతులు ఇలాంటి లక్షణాలు రూపాలు కలిగినటువంటి వ్యక్తి అంటే మీ అభిప్రాయం ఏంటండి కార్య సంఘాతం ఇత్యర్థ ఇంద్రియములు కరణ అంటే ఇంద్రియములు మనస్సు కూడా వేసుకోండి కార్య అంటే ఫిజికల్ బాడీ వీటి యొక్క సంఘాతము కలయిక అసెంబ్లీ అంటే ఒక పర్సన్ అర్థం అటువంటి హ్యూమన్ బీయింగ్ దగ్గరికి వచ్చేప్పటికీ ఈ మూడు దేవతల యొక్క సమావేశం ఎలా ఉంది ఎందుకంటే అధ్యాత్మం చాలా ముఖ్యం జగత్తుకేసి చూస్తే దేవతలు మూడు కనపడాలి బ్రహ్మ కనపడాలి కనకేసి చూసుకుంటే కూడా అదే దర్శనం కావాలి ఇక్కడ సత్యం అదే సత్యం ఎక్కడ ఉంటుంది రెండు వేరు సత్యాలు ఉండవు అది తెలుసుకో నువ్వు పురుషం ప్రాప్య పురుషేణ ఉపయుజ్యమానా పురుషుణ్ణి పొంది అంటే అవి పురుషుణ్ణి పొందడం అంటే ఏమిటండి పురుషుడు వాటిని వినియోగిస్తూ ఉంటాడు భోజనం చేస్తాడు నీళ్లు తాగుతాడు గాలి తీంచుకుంటాడు ఆ విధంగా పురుషుడు ప్రకృతిని వినియోగించుకుంటూ ఉంటాడు ఆ వినియోగింపబడే ప్రకృతి అది మళ్లీ ఇంకోదేదో అనుకునేది త్రివృత్ త్రివృత్ అది కూడా ఈ త్రివృత్కరణంలో భాగమే త్రివృత్ భవతి తన్నే విజాని సో ఏ విధంగా అయితే మూడేసి మూడేసి కలిపి మళ్లీ ఒక్కొక్కటి అవుతూ ఉంటుందో ఈ దేహము ఇంద్రియముల విషయంలో అదంతా కూడా నీకు నేను చెప్తాను నువ్వు తెలుసుకో నే నిగత నిఘటత అంటే నేను వ్యాఖ్యానం చేస్తాను నువ్వు తెలుసుకో ఇవా ఆహా అని చెప్పి తండ్రి కొడుకుతోటి ఇలా అంటున్నాడు ఇది షష్టాధ్యాయ సుర్థండ ఓం పూర్ణముదూర్ణమిదం పూర్ణా పూర్ణముదర్శ్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవశిష్య ఓం శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓంసత్ శ్రీకృష్ణాస్తూ